పద్మస్వరూపము లేదంటే అలాగే తెలుసుకోవాల్సి మరి మేము ఇంతకాలం మేమే పూజలు మీరు చేసేస్తున్నాం అని అనుకుంటున్నాం అంటే మరి మీరు అనుకుంటున్నది సరికాదు మీ పూజలు మీరు చేయండి మానేయొద్దు కానీ ఆ పూజలు అనుకునే దాంట్లో కొంచెం మార్పులు జరుపులు రావాలి ఒక ఆయనకి చేయి పెండి చేయి తిగితే ఆ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాత ముతల నుంచి వస్తున్న ఒక మా మంత్రి మాంత్రిక లేకపోతే ఒక మ్యాజిక్ కత్తి ఒకటి ఉంది పాతకాలపు కత్తి బాగా తుప్పు పట్టేసి ఉంటుంది అది చేయి ఏం చేయాలన్నమాట దాన్ని కడిగేసి లినియన్ బ్యాండేజ్ అని ఆ బ్యాండేజ్ వేసేసి కట్టు కట్టేసి ఆ కత్తితో ఇలా మూడు సార్లు అనేస్తే ఆ ఆ గాయం తగ్గిపోతుంది సరే తగ్గిపోయి కదా గాయం తగ్గిపోయింది ఇప్పుడు ఆయన కాదు చూడండి ఆ కత్తికి గాయాన్ని తగ్గితే లక్షణం దాని ముందు గాల లేదు ఇది ఆ లక్షణం లేదు పాపం అది సరే దృష్టాంతం కాదు ఏదో చెప్పాను సరే దృష్టాంతం కాదు ఇప్పుడు అర్థమైంది నాకు సో మీరు పూజలోనే చేస్తారు వేదదృష్టితో చేస్తారు ఫలాన్ని అనుభవించడం కోసం చేస్తారు ఆ కార్యక్రమం అన్నీ అయితే ఉన్నాయో అవి ఆ క్రియ కార్యక్రమంలో కర్త ఉంటాడు ఫలభోక్త ఫలము భోక్తృత్వము ఈ మొత్తం స్ట్రక్చర్ ఇది ఏది కూడా ఆత్మస్వరూపమునందు లేదు అభహ ఇది ఎలాగ నిర్మల ఆకాశం చేసి చూస్తుండగా ఈ లోపల మాన్సూన్ క్లౌడ్స్ అలాగా ఏనుగుల దండు వచ్చినట్టుగా వచ్చేసే మాన్సూన్ క్లౌడ్స్ ఎంత అలా వచ్చేసాయంటే అలాగా జంతువులు వేసేసుకుంటాం మొత్తం ఆకాశాన్ని అంతా కూడా మాన్సూన్ క్లౌడ్స్ అంతకుముందు వినీల ఆకాశాన్ని నల్లగా తయారు చేసే చేతకి వెళ్ళిపోయినట్టు అయితే ఆ క్లౌడ్స్ ఆ మేఘాల మధ్య నుండి లతలు అంటే మెరుపు తీగలు నేను అర్థంగా జరుగుగా మొత్తం ఆకాశాన్నంతా కూడా పగల కొట్టేస్తున్నాయా అన్నట్టుగా విద్యులతలు మెరవడం ప్రారంభించేది దేవతలు మధ్యళ్ళు డోళ్ళు వహిస్తున్నారా అన్నట్టుగా ఉరుములు ఉరుములు ఉరుదేస్తోంది ఆకాశం ఈ లోపల బ్రహ్మాండమైన వర్షం ప్రారంభించాలి నా ఊక్కుల వర్షం కురిసేసి ఈ లోపల మేఘాలు వెళ్ళిపోయి మళ్ళీ ఆకాశం వచ్చేసింది ఇప్పుడు ఎంత క్రియదండి మీకు ఎంత నేను ఎంత ఆయా సంవత్సరం తప్ప నాకు వందన పుట్టాయి హడావిడి చేసే ఇప్పుడు చెప్పండి ఇది మొత్తం హడావిడంతా కూడా ఆకాశం యొక్క స్వరూపంలో ఉందా చెప్పండి ఆ ఉములు ఉన్నాయి విద్యుల లతలు కలు మేఘాలు ఆకాశాలంతా కూడా తీవ్రంగా తప్పేసినంత నల్లగా ఉండిపోయాయి అంత వర్షం కురిసింది ఈ మొత్తం అరేంజ్మెంట్ మొత్తం స్ట్రక్చర్ ఇదంతా కలిపి ఆకాశానికి ఏమీ సంబంధం లేదను కదా ఎంతో సంబంధం ఉండదా ఆకాశం అవిష్ అనే ఉండదు ఆత్మ అస్థుతి ఆత్మ తెలుసు చేతనే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మంతా ఏదో మేనంత కొనుకో కొనుక్కోలాగా ఉంటుందో అని స్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మస్వరూపంలో క్రియాకారక ఫలాత్మత్వము లేదు అని శ్రీకృష్ణ భగవానుడు చాలా స్వయంగా నిరూపించినాడు మరి అయితే మాకందరికీ ఆత్మ ఎందు ఉన్నాయి అని అనుకుంటూ అవిద్యాధ్యారోపి ఆత్మని ఉపచర్యసే కర్తృత్వం అనేది ఆత్మయందు ఉపచారం చేయబడతాం అంటే ఆకాశమునందు మేఘములున్నవి అని లేదంట అది ఉపచారమే ఆకాశమునందు ఏది ఉన్నది ేడితోటి ఆకాశానికి సంసర్గము ఉండదు మీరు అర్థమే చెప్పుకోవాలి ఆకాశానికి దేనితోటి సంసర్గము ఉండదు అలాగే ఆత్మస్వరూపాలకి ఈ క్రియాకారకాలు వేటితో కూడా సంసర్గము ఉండదు అంటే క్రియ ఉన్నప్పుడు ఆత్మ క్రియను చేసేది కాదు కర్తృత్వం ఉన్నప్పుడు ఆత్మ కర్త కాదు భోక్తృత్వం ఉన్నప్పుడు ఆత్మ గోప్త కాదు ఈ కార్యక్రములలో ఉండే భేదములు ఏవీ కూడా ఆత్మస్వరూపము నుండి లేదు ఈ విషయాన్ని తెలుసుకోవాలి కానీ అజ్ఞానం చేత ఈ కార్యక్రమములనన్ని కర్తృత్వ భోక్తృత్వములను కూడా ఆత్మస్వరూపముందు మనిషి అధ్యారోపణ చేస్తూ ఉంటాడు అధ్యారోపణ చేసి అహంకర్త అంటాడు అహంకరోణి ఎవట అహంకరిష్యే అని అనుకో ఉంటాడు తప్ప ఉపచారము జాదము అంటే జలవసే చెప్పారు అంటే ఆత్మకర్త కాకపోయినా మాట వరుసగా ఆత్మకర్త అని అనుకోవడము అంతే నీకు ఈ రహస్యం తెలుసా వేదము కర్మని చేయమని చెప్పిందే గాని నువ్వు కర్తమైన ఎప్పుడు చెప్పలేదు జోగి అగ్నిహోత్రం ఏం చెప్పింది లేక నువ్వు కర్తవి కాబట్టి అగ్నిహోత్రం చెయ్యి అని ఎక్కడా చెప్పలేదు ఎంత ఆశ్చర్యపడితే మొత్తం వేదంలో కర్మకాండలో నువ్వు కర్తవి అనే మాట లేదు అసలు కర్త అనే మాట లేదు లేకపోతే ఈ మీమాంసకులకు కంఠంలో వెనక్కాయపడ్డట్లుగా ఏమిటా ఈ సమస్య కర్త లేకుండా క్లియమి అసలు అని వాళ్ళకు వాళ్ళకు సమస్య సమస్య వస్తే అప్పుడు కుమార్లు పట్టి ఏమన్నా అంటే కర్త మాట క్రియ అన్నది కర్త లేకుండా సంభవం కాదు కనుక కర్త మనకి వినపడటలేదు కనుక ఆక్షేపం చేతలు లభిస్తుంది ఆక్షేపము అంటే లాక్కురాడు ఎందుకు లాక్కురా అక్కడ చెప్పని కర్తను ఎందుకు అంటే కర్త క్రియ కుదరదయా అందుకోసం క్రియ కర్తను లాక్కురావాలి అని చెప్పాడు అంటే నా అభిప్రాయం వేదము కర్మం చేయమని చెప్పింది నువ్వు కర్తవని చెప్పలేదు మిమ్మల్ని గాయత్రీగా పని చేయమని నేను గాయత్రీగా పనిచేసే కర్తను అని మిమ్మల్ని అనుకోవాలని చెప్పారు కాబట్టి అవిద్య చేతను ఆత్మస్వరూపముందు ఈ క్రియాకారకాదులు అధ్యారోపణం చేయబడుతున్నాయి ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు ఎంతో ఓపికగా రెండో అధ్యాయం దగ్గర ఉండాలని చెప్పుకుంటూ వస్తున్నాడా ఎలాగంటే త త్ర తనం వేత్తి హారం అని శ్లోకం పూర్తి చేశారు ఆ పూర్తి శ్లోకం ఏంటంటే ఎస్యనం మన్యతే హతం అది దీన్ని ఎమర్సన్స్ ట్రాన్స్లేట్ చేశారు ఎమర్సంలో అంటే ఎవరో ట్రాన్స్లేట్ చేశారు ఎమర్సన్ చేశాడు ట్రాన్స్లేట్ ఒక్క జీతం తా చేయలేదు ఈ ఒక్క శ్లోకాన్ని ట్రాన్సులేట్ చేశాడు లే ఆత్మను ఈజ్ నాట్ ద స్నే అని ట్రాన్స్ చేశారు ఆయన ట్రాన్సులేట్ చేసినప్పుడు ఆ అమృత ఖండంలో ఆ శ్లోకం తెలుసున్నాయని ఆయన ఒక్కడే ఆయన ఒక్కడికి తెలుసు ఆయన ట్రాన్సేట్ చేశారు దాని ఎవడో ఒకడు ఇంకొకడిని లెంపకాయ కొట్టాడు నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే దెబ్బలు అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు ఒకడు ఇంకొకడిని లెంపకాయ కొట్టాడు కొంటే శ్రీకృష్ణుని అడిగారు రామయ్య వీడు వాడిని లెంపకాయ కొట్టాడు కదా దీని మీద నీ అభిప్రాయం ఏమిటో అడిగాడు అడిగితే ఆయన వీడు కొత్త లేదు వాడు కొట్టబడను లేదు అని చెప్పాడు నాగం నాగే వీడు కొట్టలేదు వాడు కాదు మరి వాళ్ళిద్దరూ చూడు నన్ను ఎందుకు కొట్టావు అని మీరు అంటున్నాడు ఇంకోసారి కూడా కొంత గట్టిగా మాట్లాడేవంటారు అని వాడు అంటున్నాడు మరి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళు ఎందు ఆపడటం లేదు కదా అంటే ఉభవు సౌన విజానం సహా వాళ్ళిద్దరూ కూడా కాదు లేదు వాళ్ళిద్దరూ కూడా కాదు ఎవరు వాళ్ళిద్దరంటే ఏ ఇద్దరు ఏనం వేసి హంత వీడు కొట్టిన వాడు వీడు కొట్టబడ్డవాడు అని వాళ్ళిద్దరూ అడుగుతున్నారు కదా నువ్వు కొట్టావు అని వీడు అడుతున్నాడు నేను ఇంకోసారి కూడా కొడతాను అని వాడు అంటున్నాడు వాళ్ళిద్దరూ కూడా తెలుసుకున్నవాళ్ళు కాదు అని వాళ్ళిద్దరూ తెలుసుకున్నవాళ్ళు కాదు పక్కన నెలకొడ ఉన్నాం ఇదో వీడికి వచ్చేదండి నేను చూశాను వాడి వాడికి దెబ్బ కూడా తగ్గింది అని వీడన్నాడు వీడేమన్నా తెలుసున్నవాడా వీడికి తీసేది సత్యం అయితే వాడు కొట్టలేదు వీడు కొట్టబడలేదు ఈ శ్లోకం దీనికి ఇంగ్లీష్లో అనువాదం చేశాడు విమర్శ ఒక పద్య రూపంగా ఆ పద్యం అర్థమైన ఆయన ఆనాడు అమెరికాలో ఆయన ఒక్కడే మేధావులు కావలసే అర్థం కాలేదు ఈ కిలాసంకి ఇలాగే ఉంటాయి వాడు అనంతవరం లేదు ఆయనకి తప్పకుండా ఎవరికే అర్థం ఈ శ్లోకం మీరు బయటకు వెళ్ళి చెప్తే ఇందుకే ఇంకేమైనా అర్థమందా దీనికి ఒక దృష్ట్యా అంతం చెప్తారు ఏమిటంటే ఇప్పుడు సముద్రంలో ఒక పెద్ద అల ఒకటి బయలుదేరి బయలుదేరి ఇంకొక చిన్న అల ఆ పక్కనే ఉంది ఈ పెద్ద అల వచ్చి ఏం ఆ చిన్న అలని మీద పడి వెనక్కొట్టేసి వాస్తవంలో ఈ అలా పొట్టిందా ఆ అలా కొట్టబడిందా ఈ అల నింగిందా అలా నింగబడిందా నీకు అలా అనిపిస్తుంది ఎందుకు అలా అనిపిస్తుంది అక్కడ ఉన్నది సముద్రం ఒక్కటి కానీ మనం ఏం చేస్తాం ఆ సముద్రాన్ని చూడడం జగదాకా ఇది పెద్ద అల ఇది చిన్న అలా అని భేద దృష్టితో చెప్తాం ఆ పేద దృష్టి ఉన్న ఒక అల ఇంకొక అలను నింగేసింది అని మనం అనుకుంటాం ఫోటో కూడా చేస్తాం వీడియోలు కూడా చేస్తాం కానీ సముద్రాన్ని అడిగి చూడండి ఓ సముద్రమా ఈ అలా అలాని ముగేసిందేమో సముద్రాన్ని అడగండి ఇప్పుడు సముద్రం ఉంటుంది అలవా అవేంటి అన్నది అదేమిటంటే నీ ఎందు వస్తూ ఉంటాయి అవి నా ఎందు అలవంత ఏమీ లేవు కాబట్టి ఒక అలా ఇంకొక అలని కొట్టడము ఇంకొక అలా మరి అల చేత కొట్టబడము అలాంటి లేవు అదంతా నేనే నా స్వరూపమే నా ఎందుకు ఎక్కి భేదము లేదు భేదం లేనప్పుడు ఒకళ్ళు కొట్టడం ఒకళ్ళు కొట్టబడవ మాట ఉండదు అని సముద్రం చెప్తుంది అని సముద్రం చెప్తుంది శ్రీకృష్ణుడు అలాగే చెప్పాడు మహాత్ముడు కూడా అలాగే చెప్పారు అలాగే చెప్తుంది ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని అన్నవాడు వాడు తిరిగి తప్పు వాడు అనుకుంటున్నారు కదా తెలియని వాడు అనుకుంటున్నారా బాగా తెలుసుకున్నా ఇది చొక్కా ఎవరైనా పఠడిస్తే కోటు కూడా వాళ్ళకే ఇచ్చింది వాడు కోర్టు కూడా అనుకుంటున్నారా అలా ఎట్లు వాడు చేతగాని వాడు అనుకుంటున్నారా లేదు నో చేతగాని వాడు అనుకుంటారు విశాలమైన రోమన్ సామ్రాజ్యం ఆయన పేరు మీద కుప్ప కూడిపోయి అన్ని ప్రతి మహాసమర్థులు చేతగాని వాడు కాదు దీన్ని తెలుసుకోవడానికి చాలా విశాలమైన ఆ విశాల లోతైన అవగాహన కావాలి లోతైన గాఢమైన అధ్యయనము వివేకము ఇత మనం ఇండితో ప్రాజెక్ట్ చేస్తూ ఉండడం వారు నాకు అపకారం చేస్తాడు అవునవి దేహం హృదయానికి గాయం చేయడం మరింత లోతైనది దేహం మీద హృదయానికి కట్టించిన గాయం బాగా తగ్గుతుంది అలాంటి గాయం తీసుకోండి మీరు వాడు నన్ను గాయపరుచున్నాడు హర్త్ మే మై జీంగ్స్ హర్త్ అయిపోయాయి అని మీరు అనుకుంటూ వాస్తవంలో మీరు అనుకుంటున్నారంటే దాంట్లో ఏమీ వాస్తవంలో కాదు వాడు నన్ను ఇచ్చాడు మిమ్మల్ని చెప్పలేదు మీరు భ్రమ కొడుతున్నారు మిమ్మల్ని మిమ్మల్ని చెప్పలేదు లేదు అదే నా ఇవ్వకుండా వచ్చి నన్ను తిట్టేదయా నేను చెప్పలేదయా అన్నమయ్య కూష్యాలు నీకు ఇచ్చాడు నేను తెలియకది కూడా వాడు మూర్ఖుడైతే నువ్వు మూర్ఖుడైతే అలాగా అంటే కొట్టుట కొట్టబడుట కొట్టుట అంటే కర్త కొట్టబడుట అంటే కర్మ ఈ భేదము ఆత్మస్వరూపముందు అంటే అర్థమైతే చూసిన వీడు వాడిని లెంబై కొట్టేదనుకోండి ఆ చెయ్యి కొట్టిన చెయ్యి కొట్టబడిన ముఖము కొట్టిన చెయ్యి వెనకాల ఉండే ప్రాణశక్తి కొట్టబడిన ముఖము నందు ప్రాణశక్తి ఒక్కటి ఆత్మ చైతన్యం దాకా వెళ్ళలేదు ప్రాణం దాకానే వెళ్ళారు మీరు ఫిజికల్ హ్యాండ్ని చూసి కొట్టాడు కొట్టబడ్డాడు అంటున్నారు తప్ప ఆ హ్యాండ్ వెనకాల హ్యాండ్ కొట్టదు కదండి హ్యాండ్ ఏం ఉన్న ఆత్మ చైతన్యం కొడుతుంది జ్ఞానశక్తి కొడుతుంది ఇప్పుడు గన్నుతో పేల్చేయాలనుకోండి గనుకు వేయొచ్చుకు దావు శిక్ష గనుకు ఒక శిక్ష ఎందుకని గన్ను పేల్చదండి గన్ను పేల్చదు ఆ వేలు దగ్గరని లాగిన వేణు పేల్చుకుని వేలుకు శిక్ష ప్రతి సంతోషంగా వేలుకు శిక్ష వేసేస్తే వేసేవడతారు వేలుకు వేరండి వేలు వే వేలు ప్రజలను లాగదు చెయ్యలాగుతుంది ఓనీ చెయ్యికి వేయవచ్చు కదా ఉంది శిక్ష చెయ్య కాదయా చెయ్యి వెనకాలండే ప్రాణం ఇప్పుడు ఈ ప్రాణము ఇక్కడ ఉన్న ఈ ప్రాణము వాడు కాల్చబడి అక్కడ ప్రాణం పోగొట్టుకున్నాడు అన్నామే లేకపోతే గాయపడ్డాడన్నాము వాడు గాయపడిన వాడి ప్రాణము ఈ రెండు వేరల్ని మీరు అనుకుంటున్నారా అనుకుంటే అవి తెలివితే అనిపిస్తుంటాయా కాదండి జడ్జి గారు జైల్లో పెట్టారు జడ్జి గారి జైల్లో పెట్టవని లోకం వ్యవహారం అది నా ది పాయింట్స్ పాయింట్ అది ప్రారంభాధికంగా ఏదో అవుతుంది హిట్ బై ద బుల్లెట్ బోత్ వాస్తవంలో వీడు హన్ హనం కాదు వాడు హననం చేయబడ్డవాడు కాదు అంటే మీరు ఈ భేదం ఉంటుంది ఆ లెనెల్ని మీరు దాటగలిగితే సరే డిఫరెంట్ పారడైజ్ పారాడైమ్ షిఫ్ట్ అంటారు ప్యారడైమ్ షిఫ్ట్ మోదీ గారు అంటున్నారు ప్యారాడై షిఫ్ట్ అంటున్నారు ఇక్కడ కూడా ఒక పారడైమ్ షిఫ్ట్ రావాలి పారడైమ్ షిఫ్ట్ వస్తే నాయం నహన్య అలెగ్జాండర్ విశ్వంలో సగాన్ని జయించినాడు ఆయన వాహ్యాలు వెళుతున్నాడు కూడా ఆయనకు దానికండంగా ఓ సన్యాసి వచ్చాడు నమస్కారం చేయలేదు అలజ్ఞానం నమస్కారం ఆయనకి నమస్కారం చేయాలని తెలియదు అందుకే ఇరవై అభ్యంతరం లేదు చేయాలని తెలియదు ఆయనకి ఆయన ఆయన దాటిని ఆయన పోతున్నాడు నమస్కారం చేయవారిని కత్తి తీశాడు కత్తి తీస్తే ఆయన భయపడలేదు ప్రసన్నంగానే ఉండిపోయారు అవజ్ఞానంలోనికి మతిపోయాడు మినిస్టర్ని అడిగాడు మినిస్టర్ ఇండియన్ మినిస్టరు ఇండియా ఇండియా బాగా తెలుసుకున్నవాడు అలెగ్జాండర్ ఏదో ఒక అమ్మాయిని ఇండియన్ అమ్మాయిని వెళ్ళాలి అంటున్నాడు కదా ఏదో తెలుగు ప్రస్తుంది నా కథ ముక్కు లేదు హిస్టరీ ఎనీవే ఆ మినిస్టర్ చెప్పాడు ఆయన ఆత్మజ్ఞానండి మీరు నడిచేసినా కూడా ఏం పట్టించుకోడు అని అన్నారు ప్రాణం మీద స్పీక్ అంటే లేదన్నాడు ఎందుకని ఆయన దేహాభిమానం ఉండదు దేహము కాదు కాదు తన ఆత్మస్ఫుత్ అని చెప్పాడు అలెగ్జాండర్ గుర్రం దగ్గర దిగి గుర్రం దిగి ఆయన సన్యాసి అలెగ్జాండర్ పక్క పక్కన ఉన్నారు ఎదురెదురుగా ఉన్నారు ఆ ఇద్దరి మధ్యన ఎంత తేడా అంటారు అలెగ్జాండర్కిష్ణంలో ఉండే సగం సంపద ఆయన చేతిలో ఉండేది కానీ సంతోషం లేదు పూర్ణత్వం లేదు ఆయన దోషీపాత రాయుడు ఆ స్వామి ఆ సన్యాసి కానీ పూర్ణమైన పూర్ణత్వం కలవాడు అలెగ్జాండర్ నేను వేళ్లను సంహరించాను వాళ్ళని జయించాను అనే అహంకారంలో ఉన్నాడు నాయం హి నహన్యో తెలుసుకుని అనుభవాన్ని చెప్తున్న మహాత్ముడ ఈ అలెగ్జాండర్ లేడు ఆ మహాత్ముడంతటి నిష్కర్షణ లేడు అని ఒక కవి రాసి కాబట్టి ఆత్మస్వరూపమునందు లేదు ఆ మాట చెప్పదా ఇప్పుడు సంపడు సంపబడ్డవాడు అని అంత పరుషమైన పదాలు వేసేందుకు చెప్పడం సింపుల్గా వెళ్ళిపోతున్నాడు సింపుల్గా నేను దృష్టాంతం ఏం చెప్తాను లెబ్బకాయ కూర్చుని దృష్టాంతం చేస్తాను ముందు తర్వాత ట్రెజర్ లాగిన దృష్టాంతం చేస్తాను శ్రీకృష్ణుడికి ముందే ట్రెజర్ది ముందుకు వెళ్ళిపోయాడు ఎందుకు అసలు అననక్రియ దాకా వెళ్ళడం ఎందుకు డైరెక్ట్గా అలాగే ఓ ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే అది యుద్ధలగీనం కదా గీతా అంటే భగవద్గీత యుద్ధలగీనం కాబట్టి కాంతస్తి యుద్ధం అని సమాధానం అయితే అది కూడా సమాధానం కాదు ఎందుకంటే కఠోపనిషత్తుల నుంచి వచ్చింది అంశం లేదు కదా అక్కడ నాదే హంతన హని అదే అక్కడ అంటే చూడండి ఏదో సింపుల్ స్త్రి చెప్తే ఆ కర్తృస్వభావము అంత బాగా మనస్సుకి రాదు ిన క్రియకి కూడా ఆత్మస్వరూపము నుండి కర్తృత్వము ఉండదు ఇంకేతం దేశంలో కూడా సత్వాతిమాల్లో అను లోకచ్చు కాబట్టి ఎంత తద్భుతమైనటువంటి క్రియను ఆచరించిన సందర్భంలో కూడా ఆత్మస్వరూపము నుండి కర్తృత్వం భోతృత్వములు ఉండవు నాయము హి అంటే కర్తృత్వము లేదు నహన్యత అంటే భోతృత్వము కాబట్ ఇది ఇక్కడ ఈ శ్లోకంలో ఆత్మస్వరూపము నుండి క్రియాకారక ఫల భేదము లేదు అని చెప్పారు ఇద ప్రకృతే అహంకారము బోధాత్మ కిమన్యతే చూడండి ప్రకృతి గల అని చెప్పు ఆ ప్రకృతి గుణ వికారంటే సప్రజస్తము గుణముల యొక్క వికారమే ఈ ప్రకృతి అంటారు ఈ ప్రకృతిలో ఉండే గుణ కార్యములు అంటే ఆ గుణముల యొక్క వికారములు అనేక క్రియలను ఆచరిస్తూ ఉంటాయి ఉదాహరణకి మీరు విత్తనం తీసుకుని మట్టిలో వేస్తే నీళ్లు పోస్తే అది అనుకునే మొక్క అవుతుంది చెట్టు అవుతుంది పళ్ళు కానీ ఎంత కియలు అవుతున్నాయను సో యొక్క ధర్మం ఆ మట్టిలో పడిపోతే నీళ్లు కనుక దానికి జత అయితే చక్కగా మొక్క వచ్చి చెట్టు వచ్చి కాయలు వస్తాయి మన మానవుడు ఏమంటాడు ఈ చెట్టుని నేను పెంచాను ఆ చెట్టుని నేనే పాచేయను అంట అంటే అతని చెట్టును సరే సృష్టించినట్టుగా మాట్లాడతాడు నేనే సృష్టించే సృష్టించాను అని అండవు సంస్కృతి పదం తెలియక అభిప్రాయం ఏమిటంటే నేను పాచేయను అంటే నేనే సృష్టించానని అన్నట్టుగా మాట్లాడతాను మనిషి కాబట్టి మనిషి చెట్టును సృష్టిస్తాడా చెప్పండి చెట్టును సృష్టించగలడా తర్వాత చెట్టుని నేనే పెంచాను మీరు ఆలోచించి చెప్పండి చె పెరుగుతుందా లేకపోతే మనం పెంచు కదా చెట్టు పెరుగుతుంది మనం తెరిచాం ఎంతలో అంటే ఏం చేస్తాం మీ రోజు దాని చుట్టిన అలా సాగతిస్తూ ఉంటారా మనం తరించాం అది పెరుగుతుంది ఈ పళ్ళన్నీ నావే అంటాడు మీడిగా పళ్ళన్నే అవును నేనే పెంచాను చెట్టు నా చెట్టు అది అని మానవుడు ఈ విధంగా తనపై ఆరోపణ చేసుకుంటూ ఉంటాడు వాస్తవంలో ప్రకృతి అని గుణములు ఏమైతే గుణకార్యములు అంటే పంచభూతములు వాటి వల్లనే ఈ సమస్త క్రియలు కూడా ఘటిల్లుతో ఉంటాయి ప్రకృతి మూలంగా చెట్లు పెరుగుతాయి పంటలు పండుతాయి ప్రకృతిలో అవి అవుతూ ఉంటాయి కానీ మానవుడు అజ్ఞానంలో ఉంటాడు వ్యామోహంతో నిండిన బుద్ధి కలిగి ఉంటాడు విమూహాత్మ అందుకోసం నేనే చేస్తున్నాను అహంకరోని అహంకార నేనే చేసుకున్నాను అని మీరు చెప్పండి పిల్లవాడు పుడతాడా తల్లిదండ్రులు కనతారా పుడత నేచర్స్ లా బయోలాజికల్ లా పిల్లవాడు పుడతాడు తల్లిదండ్రులు కనరు కనద కనదు మీరు ఆలోచించారు పిల్లవాడు తల్లిదండ్రులు పెంచుతాడా పెరుగుతాడు బై నేచర్స్ లాస్ పెరుగుతాదం తల్లిదండ్రులు పెంచరు కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు మేము కన్నాము అనుకునే సంసారంలో బంధింపబడతాం పొరపాటు సాబితం హసీతో ఫసి ఏమో అలా సాబితం ఆ రకంగా నేను కన్నాను అనుకున్నాడంటే అయిపోయిందంటే హీ మేడ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ కాస్టేక్ ప్రజ్ఞాపరాధం అంటారు ఆ మిస్టేక్ ఎంతగా పుట్టిందంటే వీరు శ్మశానాన్ని పోయేదాకా మిస్టేక్ పోతుంది హీ హ్యాస్ టు క్యారీ ది మిస్టేక్ టు ది గ్రేవ్ ఎందుకంటే ఆసక్తి వల్ల కలిగే దుఃఖము అంతవరకు సాగుతూ సాగుతూ ఉంటుంది మనము కణము మన ద్వారా పిల్లలు ఈ లోకంలోకి వస్తా మనం పెంచము వాళ్ళు పెరుగుతూ ఉంటారు మన కళ్ళ ముందు పెరుగుతూ ఉంటారు మనమేం పెంచం ప్రకృతి ఆహారాన్ని సమ సమకూరుస్తుంది వాళ్ళు పెరుగుతారు మనం ఉంటే నిమిత్త మాత్రంగా ఉంటాం ఈ విషయం అది చెప్పాడు నిమిత్త మాత్రం భవ సవ్యసీ అహంకారం చేత నేను కర్తను అనుకుంటూ ఉంటాడు అహంకారం చేత అనుకుంటాడు వాస్తవంలో ఆత్మస్వరూపముందు కర్తృత్వము లేదు కర్తృత్వము లేదు అంటే క్రియా కారక ఫల స్వభావము ఆత్మ ముందు లేదు అని నా భక్తస్య చిపం ఆ శ్లోకం చాలా చాలా వెరీ పవర్ఫుల్ రెక్సెస్ మామూలుగా లోకంలో ఒక రకమైన భావజాలము ప్రచారంలో ఉంది ఆ ప్రచారంలో ఉన్న భావజాలాన్ని ఈ శ్లోకాలు సమర్థించవు సమర్థించకపోగా షేక్ చే స్వాసం ఇప్పుడు ఆత్మస్వరూపము గలదు ఆ పరమాత్మ గలడు అని అనుకున్న ఆత్మ పరమాత్మ గలడు ఆయన ఆ పరమాత్మ వీడి పాపాన్ని ఆయన తీసేసాడు వాడి పుణ్యాన్ని వాడికి పుణ్యాన్ని ఇచ్చేసాడు లేకపోతే వాడి పుణ్యాన్ని లాగేశాడు వీడి పాపాన్ని ఇచ్చేసాడు అని ఇలా కథలు చెప్తారు చెప్తారా అండి కథలు వాస్తవంలో పరమాత్మ ఎవరిని మా పాణ్యం తీసుకోడు నసేవ సుకృతం లేకపోదు ఇప్పుడు మీరు పరమాత్మను తిట్టాననుకోండి ఆ తిట్లు పరమాత్మ తీసుకుంటాడా తీసుకో సూర్యుని వైపు తిరిగి హోత్కారం చేశాడు ఉన్ని వేసినాడు ఇప్పుడు ఏమవుతుందో సూర్యుడికి ఆ ఉమి ఆ దోషము సూర్యుడికి తగులుతుందా కాదు సూర్యుడు వైపు ఇలా పుష్పాలు వేశాడు మన ఆ పుష్పాలు వెళుతూ ఉంటాయి అవి కాదు ఎప్పుడు చెప్పి మాటలు పదం పదవి పా మొదటిని చెప్పి ఊరుకోకూడదు మొదటిని సేవ ఊరుకుంటే పొదల నాదట్టే కశ్య పాపం నచేదో ఆ సుకృతము లాంటి ఏం నచ్చారో చూడండి తెలుస్తుంది కాబట్టి ఆ పుణ్య పాపములను స్వీకరించుట అంటే పుణ్యపాపముల యొక్క ఈ ఫలములు శుభుఃఖాలని ఆత్మ అనుభవించదు పుణ్యభావముల యొక్క కర్తృత్వం ఆత్మయందు ఉండదు అని ఒక శ్లోకంలో చెప్తూ ఉన్నాడు ఇత్యాది ప్రకరణే సుదర్శిత అనేక సందర్భాల్లో ఆత్మస్వరూపమునందు కర్తృత్వ భోక్తృత్వములు లేవు ఎప్పుడైతే ఈ ఈ ప్రకరణం యొక్క అభిప్రాయం ఏమిటంటే క్షత్రజ్ఞతత్వమునందు వికారము లేదు వికారము అంటే కర్తృత్వం నౌతృత్వం భేదము ఇవన్నీ వికారము ఈ వికారములేమీ లేవు దోషములేమీ లేవు అంటే ఏమవుతుంది అప్పుడు క్షేత్రజ్ఞ ఈశ్వర మధ్యన భేదము ఉండుటకు హేతువు లేదు భేదహేతువు లేదు కాబట్టి భేదము సిద్ధిస్తుంది అదే కొత్తగా సిద్ధించడం సిద్ధించదనే సంగతి తెలుసు ఎందుకంటే భేదహేతువు లేదు గేత హేతు మీరు చూపించండి ఇక్కడ ఈ బల్బులో ఉండే ఎలక్ట్రిసిటీ ఆ ఫ్యాన్ లో ఉండే ఎలక్ట్రిసిటీ భిన్నములు ఈ కారణం చేత భములు అది మీరు హేతు చూపించండి హేతు చూపించకుండా నీవు వెలుగుతో అది తిరుగుతుంది ఏం చూపిస్తా చూడాయా వెలుగుతున్నది ఎలక్ట్రిసిటీ కాదు తిరుగుతున్నది ఎలక్ట్రిసిటీ కాదు కాబట్టి నువ్వు చుట్టించిన హేతులు హేతువే కాదు అది హేతువాసం హేతువే కాదు నువ్వు నువ్వు హేతువు జి దేహానికి హేతు జీవి ఎలగడం ఎదగడం హేతువు కాదు దానికి కూడా తెలుస్తోంది కదా అది హేతువు కాదు నువ్వు హేతు జాయి మన అయితే హేతులు ఏమీ లేదు ఇంక హేతులు ఏమీ లేదు హేతు లేకపోతే అప్పుడు మనం ఏమైనా సిద్ధిస్తుంది ఈ ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ బల్బులో ఎలక్ట్రిసిటీ ఒక్కటే అని సిద్ధిస్తుంది కాబట్టి ఆత్మస్వరూపమునందు ఎత్తి వికారములు లేవు కనుక క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని మీరు తెలుసుకోవాలి క్షేత్రజ్ఞాకు మా బుద్ధి సర్వక్షేత్ర భావితాలు మీరు డమహం ఎవరున్నారంటే ముందు ఇతర క్షేత్రములలో ఉండే చైతన్యం ఈశ్వరుడని తెలుసుకోవాలా లేక ముందు తన హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడని తెలుసుకోవాలా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి లేదా ఎందుకు చెప్పారు కదా శనిదేవిషేక పండితా సమదర్శన అన్నప్పుడు కూడా సకల ప్రాణుల ఎందుకు ఒకే ఆత్మ చైతన్యము గలదు అని దర్శించాలి అని తెలుసుకోవాలి నా ఎందు ఆత్మ పరమాత్మ గలడు క్షేత్రజ్ఞతత్వము అని కూడా తెలుసుకోవాలి ఏది విచితి సాధించాలి అంటే తన ఎందు పరమాత్మ గలడు అనేదే సాధించాలి అది సాధించాలి ఎందుకంటే శ్రవణ కూడా చెప్తారు తన హృదయంలో ఈశ్వరుడు గలడు అని ఎవడైతే తెలుసుకుంటాడో దర్శిస్తాడో వాడికి అందరి హృదయాల్లో ఈశ్వరుడు దర్శనం మీరు తన హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శించకపోతే దీనికి ఈశ్వరు దర్శనం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి బస్సు ఎక్కి తినబస్సు వెళ్ళాలి లేకపోతే రైలు ఎక్కి కాశీ వెళ్ళాలి కాశీ వెళ్ళడం తప్పు కాదు ఆ కాంతి స్టూడే కాశీ వెళ్ళాలి కాశీ భారతీయ సాంస్కృతిక కేంద్రం ఇప్పుడు నేను చెప్తున్నాను కాశీ ముఖ్యం వచ్చాయి కాబట్టి కాశీ వెళ్ళడం ముందు నేనేమంటాం కూడా మీరు మీ హృదయంలో దేవుడిని దర్శించలేకపోతే కాశీ వెళ్తే మీరు దేవుడి దర్శనం అవుతారా అది గది వాడే అంశం కశీ వెళ్ళాలి కాశీ భారతదేశానికే మాత్రమే కాదు ప్రపంచానికంటీ కూడా క్యాపిటల్ స్పిరిచువల్ క్యాపిటల్ అప్పుడు కూడా ఉండలేదు కాశీ కశీ నాట్ స్టార్ కాశీ మీద ఉన్నారని అనుకోవద్దు కాశీ ప్ర ంగ్ కాశీ కాశీ అంటే కాశ్యాం హి కసి కాశీ సా కాశీ కాశిత అంటే కాశీ కాశీపంచే చంద్రభగ ఇత్యా ప్రకరణు దర్శిత శ్రీకృష్ణ భగవాను తా ఓపిక విస్తారంగా ఈ నిరూపణంతో చేసి ఉన్నాడు త్యాఖ్యాత అస్ చూడండి మేము హనుమానుడు చెప్పిన వ్యచనాన్ని ఉపనిషత్తులు బోధించిన మార్గాన్ని వివరించడమే మా పని తప్ప మేము దాన్ని దాన్ని మార్పులు చేర్పులు మేము చెయ్యచ్చు మార్పులు చేసుకు చేసుకోవాలి కొంచెం డిస్కౌంట్ పొందటం ఇప్పుడు ఒక గాయన పది మాటలు చెప్పాడు దీనికి డిస్కౌంట్ ఎంతని అడిగాడు నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ అది ఇంతేమి అలా వాళ్ళుకో శాస్త్రాన్ని అలా పాలు చేసి పెట్టుకోవాలి కాబట్టి భగవద్గీతకి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా నిరూపించినాడో దానికి అనురూపంగానే మేము ఆయా శ్లోకముల వద్ద వ్యాఖ్యానం చేసి ఉన్నాము తెలుపూసి ఆ పత్రాలు తెలుసుకోవాలి దర్శయ్యాబోయే శ్లోక సందర్భాలలో కూడా ఆయా శ్లోక సందర్భాలలో మళ్ళీ ఆత్మస్వరూపము శుద్ధ చైతన్యము ఆత్మకు పరమాత్మకు అభేదము అని నేను చూసి నిరూపిస్తాను రాళ్ళు కలిపిన బియ్యం కూడా బియ్యం కాదండి రాళ్ళు తీసేయటం అవసరం తీసేయడం తీసేయ సపోజ్ రాళ్ళు బియ్యంలో పూర్తిగా కలిసిపోయేకోండి మీరు తీయలరా తీలేదు మీరు మేము తీసేస్తుంది మేము వండుకుంటున్నాం అంటే అవి కలవలేదు కానీ కలవకపోతే మరి ఏడుకోవడం అనే పని ఏమిటంటే ఆ కలిసినట్టు కనిపిస్తోంది అలా ఉంటే నిజంగా కలిసిపోతే రాళ్ళు బియ్యంలో కలిసిపోతే మీరు తీగొందుతారా తీ అలాగే ఈ రాళ్ళు కలిసిన బియ్యంలాగా గడుస్తుంది ఈ దీంట్లో ఆ క్షేత్రజ్ఞతత్వంలోంచి ఆ క్షేత్రాన్ని కొంచెం పక్కన పెట్టడం అభ్యాసం చేయాలి క్షేత్రాన్ని పక్కన పెట్టేస్తే ఏమన్నా రాళ్లలో బియ్యం ఎరాలంటే మీరు రాళ్లలోంచి బియ్యాన్ని మళ్ళీ బియ్యంలోంచి రాళ్ళని ఎరాలంటే రక్షణ రెండు సార్లు ఏ రక్షణ లేదండి రాళ్ళను తీసేస్తే శేష సౌఖ్య భాగవతంలో చెప్పాలి భగవంతుడి శేషుడు శేషుడు పేరు శేషుడు అంటే అర్థమవుతాడు చూస్తుందండి శిష్యతే శేష సంజ్ఞ ఏమిటి శిష్యతే కాళ్ళని ఏదిస్తే ఏమితాయి అవి ఏతాయి అలాగే క్షేత్రాన్ని క్షేత్రజ్ఞునిపై ఆరోపించటం మానేసేస్తే వాటి శిష్యతే శేష సంజ్ఞ పరమాత్మే ఎదుగుతాడు అదే ఐదు డిఫరెంట్ క్షేత్రజ్ఞుల చాపి మాం మళ్ళీ చెన్న పౌర్ణపక్షం పూర్ణ మూర్ణమిదం పూర్ణ పూర్ణ మదత్తే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతి శాంతి శాంత్య